ందుకు చింతించనేల ఈశ్వరుని మాయలివి ఎందుకు మూలముహరి ఈతని చింతించరే అలనారి కడపుకాయకు నీరు వచ్చిన ఎట్టు తలచిరాగలమేలు తన్ను తానే వచ్చురే లలి ఏనుగు తిన్న వెనగ పంటి బేసము పలినే పోగలవెల్లవడి తానే పోవురే నిండిన యుద్ధములోన నీడ వడ తూపినట్టు దండి అయిన పుట్టుకులు తను తానే ముచ్చురే పండిన పండ్లు తొడమబాసి ఊడిన ఎట్టు అండనే మరణములు అందరికీ సరిరే పెనురాతిపై కడవ కుదురైనట్టు తను తానే చింతింప తలపు నిలుచురే ఘనుడు శ్రీ గని శరణన్న తాలు వెనక పాపాలు మంచు విచ్చినట్టు విచ్చురే